అంటే ఆ మత వ్యవస్థలు అలా వచ్చేసాయి అలాగే ఈ ఇప్పుడు కాలంలో మనం భారతదేశంలో చూసేటువంటి చిన్న చిన్న మతాలు అంటే సెక్టేరియన్ ఎంతమంది ఫాలోయర్స్ ఎంతమంది ఉన్నారనేది కూడా ఇండియా ఈజ్ ఎ నేషన్ ఆఫ్ వన్ బిలియన్ పీపుల్ మీరు ఏది పెట్టినా మీకు ఫాలోవర్స్ కనీసం పదివేల మంది తక్కువ మీరు ఏది పెట్టినా ఫాలోవర్స్ ఉంటారు ఫాలోవర్స్ సంఖ్య పీపుల్ ఆర్ రెడీ టు ఫాలో మీరు గట్టిగా అరవగలిగితే ఈరోజు మిమ్మల్ని ఫాలో అవడానికి సిద్ధంగా ఉంటారు దట్ ఈస్ నాట్ ది పాయింట్ కాబట్టి సంఖ్యా బలాన్ని బట్టి ఏది తేలదు ఇదేంటి డెమోక్రసీ కాదు ఎలక్షన్ కాదు కదా కాబట్టి వీళ్ళు ఏవేవో మతాలని అలాగా కొత్త కొత్త మతాలని పెడుతూ ఉంటారు బుద్ధుడు బోధించిన దానికి బౌద్ధ సిద్ధాంతానికి అసలు పోలికే లేదు బుద్ధుడు అలాగా రంగం నుంచి నిష్క్రమించగానే ఆయన పోగానే ఆయన శిష్యుల్లో చీలికలు వచ్చేసి మహాయానము హీనయానము అని మళ్ళీ దాంట్లో ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోయేవి మామూలుగా వేదాంత శాస్త్ర గ్రంథాల్లో నాలుగు సిద్ధాంతాలని ప్రధానంగా చెప్తూ ఉంటారు ప్రధానంగా కానీ నాలుగుట కాదు నాలుగు కాదుట నేను విన్నాను ఇరవయో పాతిపో ఉన్నాయి వనలో తేగలు అన్ని ముక్కల దాని అర్థం ఏంటంటే బుద్ధుడు చెప్పింది ఫాలో అయితే అందరూ సమానంగా ఇన్ని ముక్కలు అవుతారా అవ కాబట్టి ఇది ఈ సమస్య బుద్ధుడికి అలా జీనుడికి జిను జైన అంటే జన మహావీరుడు అర్హతుడు ఆయనకి ఆయన తరువాతి కాలంలో శ్వేతాంబర దిగంబర బట్టలు కట్టుకోవాలా వద్దా అనేది అనే బేసిస్ మీద వాళ్ళు ఆయన ఆచార్య ధర్మేంద్ర ఒకసారి చెప్తుంటే విన్నాను ఆయన శ్వేతాంబరుడు ఆచార్య ధర్మేంద్ర మంచి పండితుడా ఆయన అన్నాడు జన మహర్షి ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ మేము జినుని ఫాలోయర్సామని అనుకునే ఈ జైనులు శ్వేతాంబర దిగంబర అని అంటే బట్టలు కట్టుకోవాలా వద్దా అనే పాయింట్ మీద వీళ్ళు విడిపోయి ఒకళ్ళనొకళ్ళు చీచి అనుకునే స్థితికి చేరుకున్నారు ఆయన వాపోయాడు ఒక అలా విడిపోతారు అంత కాబట్టి ఈ అలాగే శంకరులు శంకరులు ఆయన ఎలా ఉండేవారు చేతిలో ఏం పట్టుకున్నారు పక్కన కమండలం ఉందా ఆయన శిష్యులు శిష్యులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా శంకర విజయం అనే అనేక భిన్న భిన్న కావ్యాల నుంచి సంకలనం చేసిన మాటలు తప్ప వీటి శంకరుడు గురించి మీరు అడుక్కునేది ఏది కూడా ఆయన గ్రంథాల్లో మనకి తెలియదు ఆయన గ్రంథంలో నాకు నలుగురు శిష్యులు ఉన్నారని ఆయన చెప్పలేదు ఆయనేమో నేను ఇలా కట్టిపట్టుకుని ఉంటాననే కమండలం పట్టుకుంటారనే నెత్తి మీద ఎలా వేసుకుంటానని కూడా అక్కడ చెప్పలేదు నేను ఇన్ని శాస్త్ర గ్రంథాలు ఇన్ని భక్తి గ్రంథాలు చదివాను ఎక్కడా కూడా భక్తుడు అనేవాడు నామం పెట్టుకుంటాడనో అడ్డంగా పెట్టుకుంటాడు ఎక్కడా రాసిలేదు ఏదో అద్వేష్టాసర్వభూతానాం ఇలా ఉంది తప్ప భక్తుడేమో గోచిపోసి పంచ కట్టుకుంటాడు ఇలాగేమీ లేదు ఇలా పిలగ పెట్టుకుంటాడు ఇలాగేమీ లేవు కట్టుబొట్టు జుట్టు అసలు ఎక్కడ లేవు భక్త లక్షణాల్లో ఈ మతాలన్నీ కూడా కట్టుబొట్టు జుట్టు మీద బేసయ్యే నడుస్తాయి ఈ మతాలన్నీ కూడా వాళ్ళకి కట్టుబొట్టు జుట్టు తప్ప ఇంకేమక్కాలి బాహ్య దృష్టి తప్ప ఆంతరదృష్టి సున్నా కాబట్టి శంకరులు ఆ శంకరుని సంప్రదాయంలో వాళ్ళమని మేము అనుకుని చెప్పి చేసేవాళ్ళు వీళ్ళు చేసే వేషాలు ఇన్నీ అన్నీ కార్మకాండ దేవతాకాండ ఉంటే శంకరులని ఏ పెడతారు మీరు జ్ఞానకాండలో పెడతారు మేము శంకరుల యొక్క సాక్షాత్తు శంకరుల తర్వాత మళ్ళీ నేనే శంకరుణ్ణని చెప్పుకునేవాడు ఉంటే దేవతాకాండలో ఉంటాడు లేకపోతే కర్మకాండలో ఉంటాడు జ్ఞానకాండలో అసలు కనపడు కూడా కనపడ్డా శంకరాచార్యులు బొమ్మలు పెట్టి అభిషేకాలు చేస్తూ ఉంటారు రుద్రాభిషేకం ఎక్కడైనా అసలు ఉందా ఇలాంటి సందర్భం కాబట్టి ఈ మతాలు వీళ్ళ పద్ధతులు ఉన్నా చూసారా చాలా సందర్భంగా ఉంటాయి శంకరాచార్యుల విగ్రహానికి అభిషేకం ఏంటండి కౌన్ శివలింగం తీసుకుని అభిషేకం చేస్తే అది ఒక ఆరాధనా పద్ధతి దాన్ని మనం దాన్ని ప్రేమగా అనుసరించవచ్చు కానీ శంకరాచార్య బొమ్మకుడు పెట్టేసి అభిషేకం చేయడం ఈ శంకరాచార్యులు ఎలా ఉంటాడో మేం చెప్పిందే కరెక్ట్ ఇంకెవరికి తెలియదు అంటూ ఉన్నాం చుట్టూ పెద్ద అహంకారం ఎలా గంభీరంగా అంటే ఐ నో యూ జస్ట్ లిజండ్ వాట్ ఐ నో ఈ ధోరణి చాలా దంభంతో ఉంటా నేను ఈ శంకరాన్ని కూడా ఎందుకు పెట్టానంటే కపిల కనాద బుద్ధ అంటే వాళ్ళనే తిత్తుకుంటున్నామని అనుకోవద్దు మీరు అలా ఎవరో కొన్ని పేర్లు చెప్పి నిరాకరిస్తున్నారని మీరు అనుకోవద్దు ఇక్కడ పాయింట్ ఈజ్ ఆ మహాత్ములు చెప్పిన వచనాలు బాగుంటాయి ఆ తరువాతి వాళ్ళు దాన్ని మతం అనేటువంటి ఒక చట్రంలో బిగించేసి రాగద్వేషాలకి మూలంగా తయారు చేస్తారు మేము శంకరుని ఫాలోయర్స్ అని చెప్పుకునే వాళ్ళు కొట్టుకునే తిట్టుకునే ఉంటూ ఉంటారు మీ దగ్గర సాధి అంత తీవ్రమైనటువంటి కోర్టులకి కేసులకు వెళ్ళారు ఆ రికార్డులు చూస్తే నా దగ్గర ఒక ఉంది ఇలాగంటే రాగద్వేషాలు మనకు ఎందుకు లేని నేను మూల పుస్తకాలు కూడా పైకి తీయట్లేదు అసలు వేస్ట్ బ్యాస్కెట్లో వేసేద్దామని ఎందుకైనా ఉంటుందిలే అని అడ్డు పెట్టాను అడ్డపల్లకి ఈయన ఈ తెలంగాణ రీజియన్లో ఒక స్వామి ఉండేవారు ఆయనకి ఆ స్వామికి భక్తులు ఉన్నారు ఆ భక్తులు ఏమన్నారంటే అప్పట్లో నడిచి వెళ్ళేవారు లేకపోతే నడవకపోతే ఇంక పల్లకీయే అంటే ఇంకెవో ఉంటాయి మొత్తానికి బండి పర్వాలేదు అడ్డపల్లకి అది కొంత రాజేచన్నం నైజాం సంస్థానంలో ఉండేది అడ్డపల్లకిలో ఒక స్వామి భద్రాచ మంది దగ్గర కూడా ఉండేవారు ఆయనేమో అడ్డపల్లకిలో వెళ్ళేవారు అంటే భక్తులు ఆయన్ని టోటు తీసుకుని భిక్షకు పిలిచినప్పుడు ఓ ఇద్దరు బోయిలను పెట్టుకుని ఆ బోయిలు అదొక వృత్తి వాళ్ళకి అది జీవనం వాళ్ళు చక్కగా పలకీ మోసేస్తారు వాళ్ళు ఏమీ కంప్లైంట్ చేయరు వాళ్ళకి జీతం ఉంటుంది ఆ పలకీలో ఈయన వీళ్ళు హోయ హోయ్ అనుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్లాలో ఆ కంపుకుంటూ దింపుతారు ఆయన వీళ్ళు భిక్ష చేసి మళ్ళీ వచ్చి పల్లకిలో కూర్చుంటే ఇంటికి ఇది తెలంగాణ రీజియంలో నైజాం నవాబు ఉన్నప్పుడు జరిగేది ఇది అప్పట్లో శృంగేరి వారు ఎవరో నాకు ఏదో పేరు ఉంటుంది ఆయనకి తెలిసింది ఆ వార్త తెలియడానికి ఏళ్ళు పడుతుంది రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది ఇక్కడ జరిగిన వార్త అక్కడ ఎవరో వెళ్ళారు ఇక్కడి అక్కడికి వెళ్ళి స్వామీజీ అడ్డపల్లకిలో కూర్చుని ఆయన వెళ్తున్నారు నైజాం సంస్థానం అంతా కూడా శృంగేరి వారి యొక్క వస్తుంది ఎందుకంటే దక్షిణాంనాయ అంటారు వాళ్ళు దక్షిణాంనాయ మేమే ఇంక వెళ్ళేవాళ్ళం లేదు దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠ స్థానంతో ఎలా మాట్లాడతారు చాలా అహంకారంగా మాట్లాడతారు సో నిజంగా శృంగేరి వారు కాదు వారు అనుయాయులు వారు పెద్దలు వారు చాలా మహాత్ములు మేము ఆ పీఠం వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడే సందర్భాలు ఉండొచ్చు సో ఎవరో చెప్పారు అంటే ఆయన కోర్టులో కేసు చేశారు ఈయన అడ్డపల్లకీలో కూర్చుని వెళ్ళకూడదని ఆయన అడ్డపల్లకీలో కూర్చుని వెళ్తే ఆయనకి ఎందుకండే ఎక్కడో శిమోగ డిస్టిక్లో కూర్చున్న ఆయనకి ఇక్కడ స్వామి పల్లకీలో కూర్చున్నాడో లేకపోతే నెత్తి ఎవడో భుజాల మీద కూర్చుని వెళ్ళాడో అది ఏమి కేసు అది ఆ కేసు నిజాం రాజు దగ్గరకు వచ్చింది ఈయన తల పట్టుకులు ఈ హిందువుల కేసు కైసా సెటిల్ కరలాయే కేసు అది వాళ్ళకి అర్థం కాదు ఏదో అయింది కేసు సంథింగ్ హ్యాపీ రాగద్వేషాలు ద్వైతును మేము ద్వై అద్వైతను ఉడికే పెట్టి పేరు పెట్టేసుకుంటే అయిపోలేదు దేవతాకాండలోనూ కర్మకాండలోనో కూరుకుపోయిన వాడు అద్వైతంలో అవుతాడు వాడు ద్వైతే అవుతాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపాసన స్వాములు తప్ప జ్ఞానస్వాములు కాదు నేను ఇలా అంటున్నాను మీరేమనుకోను ఎందుకు అన్నం అన్న ఇప్పుడే అనాలి ఇంకెప్పుడు అంటే ఆ టైం వచ్చినప్పుడు అనేక అనేసి కాబట్టి వీళ్ళు ఈ దృష్టి అనుసారినహా ఆయన శంకరులు కపిలు నేమంటా ప్రణాదు ఏమంటల్లా బుద్ధ జ వాళ్ళ దృష్టిని అనుసరించేవాళ్ళు వాళ్ళ దృష్టి తరువాత వచ్చిన వాళ్ళు ఆ దృష్టిని విడిచిపెట్టేసి ద్వైతంలో పడిపోయారు ద్వైతిహ నిశ్చిత పైగా మేం చెప్పిందే పక్కా అని కూడా గంట భజాయించి చెప్తూ ఉంటారు ఏమేవైష పరమార్థ నాణ్యథేతి తత్ర అనురక్త సో ఆయా సిద్ధాంతములందు అనురక్తులు అంటే అభినివిష్టులు పెద్ద పట్టుదల కలిగి ఉంటారు ఆ పట్టుదల ఉంటుంది పరమార్థము సత్యము ఇంతే లాగే మీకు మోక్షం కావాలా కపిలుడు చెప్పినట్టే దొరుకుతుంది మోక్షం లేకపోతే మా ఆశ్రమాన్ని బట్టే మీకు మోక్షం వస్తుంది ఇంకొక రకంగా మీకు మోక్షం రాదు అని ఈ రకంగా ఒక ఆయన ఉండేవారు ఆయన ఓ స్వామి దగ్గరికి వెళ్తూ ఉండేవారు మంచి పండితులు కనుక ఈ స్వాములు కొంతమంది పండితుల్ని ప్రమోట్ చేస్తారు ఎందుకని ఆ పండితులు ఇంటర్నల్ స్వామిని ప్రమోట్ చేస్తారు దీన్ని మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ అంట ఇప్పుడు ఈ పీఠాధిపతి ఏం చేస్తాడంటే ఓ కవిని ప్రమోట్ చేస్తాడు కవి వాక్ కొంచెం పటిష్టంగా ఉంటుంది పెద్ద నోరు కలిగి ఉంటాడు ఏవో నాలుగు పద్యాలు చెప్తాడు నాలుగు పద్యాలు చెప్తే మహాకవిని ఓ ఇచ్చి ఓ గండబిడ్డే వంట తొరుగుతాడు ఏమండే ఇంకా అప్పటి నుంచి ఆయన ఈయన మీదే పద్యాలు చెప్తాం అలాంటి పండితుడు ఒక ఆయన ఒక ఆశ్రమానికి వెళ్తూ ఉండే ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్తూ ఉండే అయిపోయింది ఆయన ఇంకోసారి ఏదో సందర్భంలో ఇంకో మహాత్ముడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఆయన మీద కూడా రెండు పద్యాలు చెప్పాడు చెప్పి ఈ వార్త ఎవరో మోసేశాను మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఈయన వెళ్ళాడు వెళ్తే ఏమంటే మీరు అక్కడికి వెళ్తున్నారు కదా మళ్ళీ నా దగ్గర కిందకు వచ్చారని అడిగారు దీన్ని ద్వైతం ఉంటారా అద్వైతం ఉంటారండీ దీన్ని ద్వైతం అని ఎలా అద్వైతం అని ఎలా అంటారు దీన్ని దీని పేరే ద్వైతం పేరుకి అద్వైత పీఠాలైనా అద్వైతం తప్ప లేదు కాబట్టి ఏమే వైష పరమార్థ పరమార్థము పరమసత్యము ఇంతే మేం చెప్పినట్టే పరమసత్యము ఓపెన్ అర్థాతో బ్రహ్మజిజ్ఞాస మీరు దాన్ని తెలుసుకుని ఆవిష్కరించుకోవాలి మీరు దాన్ని డిస్కవర్ అది కాదు పాఠం ఇంతే పరమార్థం నువ్వు నా దగ్గరికే రావాలి ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు అన్నట్టుగా నాణ్యత ఇంకోలా చెప్పడానికి వీలు అని ఇలాంటి ఆగ్రహంతో ఉంటారే వీళ్ళు ఈ రాగద్వేషాలు రాగము ద్వేషము రెండూ తప్పే ఒక తీవ్రమైనటువంటి మేము ఈ ఆశ్రమానికి చెందిన వాళ్ళవే ఇంక దేనికి వెళ్ళం మేము అది రాగం అది తప్పే దట్ ఈజ్ రాంగ్ తర్వాత ద్వేషం తప్పు రాగము తీయగా ఉండే విషం ద్వేషము చేదుగా ఉండే విషం రెండు విషమే కాబట్టి ఈ రాగద్వేషాది దోషములు రెండు కూడా వాళ్ళ ఎందు ఉంటాయి ప్రతిపక్షంచ ఆత్మన పశ్యంత తన్ద్వేషంత తను చెప్పేదానికి వ్యతిరేకంగా ఎవడైనా చెప్తే వాడు ప్రతిపక్షి నేను నా ప్రతిపక్షి కోర్టు కేసులో కాబట్టి ఇప్పుడు ఈ తన్ విషంత వాణ్ణి ద్వేషించ మన చిన్నతనంలో శ్రీనాథుడు డిండిమ భట్టు డ అనేవో కథలు చెప్పేవాడు మేము చిన్నప్పుడు కొంచెం ఆవేశంలో ఉండి గొప్పని అనుకునేవాడు తర్వాత తెలిసింది ఏమని శ్రీనాథుడు తన పాండిత్యంతో అతన్ని ఓడించి అతను పెట్టుకున్న డక్కను పగలగొట్టడం అది శ్రీనాథుడికి శోభ కాదు అలాంటి ఢక్క ఒకటి పెట్టుకుంది నాకంటే మనగాళ్ళు లేడడం ఆయనకి శోభ కాదు ఆ కథ చెప్పి మనం ఉత్సాహపడ్డం మనకి శోభ కాదు ఎందుకంటే ఇదంతా కూడా రాగద్వేషాలకు సంబంధించిన సమాచారం ఇది తప్పు మన రాగద్వేషాలు మంచివి పక్కవాడి రాగద్వేషాలు చెడ్డవి అనే మాట కూడా తప్పు రాగద్వేషాలు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అవి వేషమే సర్వాత్మభావమే ఉండాల్సి ఉంటుంది काबटे तनक प्रतिपक्षी का इंकोह वी भावन चुस्कनी वेषिस्टर रागद्वेश सो ई विधा वीलुद रागद्वेश्धातर्शन निमितमेवा परस्परम अन्ोन्योटू वकलत विरोधानेंटर ఎందుకు విరోధం ఎందుకు వచ్చింది అంటే తమ సిద్ధాంతము యొక్క సమ సిద్ధాంతము అనే దర్శనం ఏదైతే కలదో నాకు దర్శనము కలదో ఒక విషం అది నా యొక్క సిద్ధాంతం అది ఆ సిద్ధాంతమే నా యొక్క విషం ఇదే కరెక్టు నీ విషం తప్పు అని వీడంటాడు వాడంటాడు నీ విషం తప్పు నా విషమే కరెక్ట్ అని కాబట్టి వీళ్ళిద్దరికీ దెబ్బలాట దెబ్బలాటకి ఇప్పుడు డబ్బు కోసం దెబ్బలాడుకోవడం ఒక రకం ఆస్తిలో వాటాల కోసం దెబ్బలాడుకోవడం ఇంకో రకం ఇవన్నీ ఇలాంటి దెబ్బలాట్లన్నీ లోకంలో ఉండనే ఉంటాయి కౌరవ పాండవ యుద్ధమే అలాంటి యుద్ధం కాబట్టి ఈ రకమైన దెబ్బలాట్లు మామూలుగా సృష్టిలో ధనము గురించి తర్వాత ఆస్తిపాస్తుల గురించి తర్వాత అహంకారాల మీద దెబ్బలాట్లు ఉంటాయి వీళ్ళు సిద్ధాంతాల కోసం దెబ్బలాడుకుంటారు వీళ్ళకి తస్సరి చూసారా ఈ యుద్ధంలో సిద్ధాంతం దేవుందా మన ఇద్దరికీ కూడా చెరో కప్పు కాఫీ ఇచ్చి వాడిని చూడు వాళ్ళు చెరువు కప్పు కాఫీ ఇస్తే మన ఇద్దరం చక్కగా కలిసి ప్రేమగా కాఫీ తాగేసిన దాన్ని మనం పోతాం ఈ సిద్ధాంతం కోసం నువ్వు నేను దెబ్బలేడుకోవడం నువ్వు నీ సిద్ధాంతం నువ్వు నా సిద్ధాంతం నేను అట్టి కాఫీ పోయేది కదా ఎవడో గృహస్థ వాళ్ళని దయచూసి వాళ్ళకి కాఫీ ఇవ్వలగాలి ఈ సిద్ధాంతం ద్వైతమో అద్వైతం వీళ్ళిద్దరం కూర్చొని అర్థం చేసుకుంటారు అనుకోండి వరకంట ఒక కప్పు కాఫీ కావాలి ఎవరు ఇస్తారు కాఫీ ద్వైత సిద్ధాంతం ఇస్తుందో అద్వైత సిద్ధాంతం ఇస్తుంది కాని కానీ దానికోసం విరోధం చేసుకుంటారు ఎందుకని రాగద్వేషోపేత ఆయన చెప్పిన విధంగా రాగద్వేషములకు బానిసలే ఉంటారు కనుక ఈ విధంగా విరోధం చేస్తూ ఉంటారు తై అన్యోన్యవిరోధిభి అస్మదీయ అయం వైదిక సర్వానన్యవాత్ ఆత్మైకత్వర్శనపక్ష విరుద్ధ్యతే మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీరు విరోధం చేస్తారా చేయరా మేం విరోధం చేయము అయం వైదిక వీడు వైదికుడు అంటే వీడు వైదికుడు అంటే ఊరికే వల్ల వేసిస్తే వైదికుడు అయిపోడండి అలా అయిపోతారా వైదికులు సరే మంచిది ఎవళ్ళు వల్ల వేయవాడికంటే వల్ల వేసిన నయం ఆ మాటకి అభ్యంతరమైన లేదు కానీ ఇంకా దానికోసం దమ్మోనవసరం సో వీడు అస్మదీయ మనవాడు మనవాడంటే ఏమిటి ఈ ఈ సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడు ఈ అజాతవాదాన్ని అర్థం చేసుకుని వాడికి సర్వ అనన్యత్వాద వాడు సర్వము ఆత్మ అంటాడు ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే ఇక్కడ దేహము మనస్సు ఆత్మ చైతన్యము ఉన్నాయి ఏమండే ఉన్నాయి కదా దేహమున్నది మనస్సు ఉన్నది ప్రాణశక్తి ఉన్నది కదండి ప్రాణం ఉంది కదా ఆ ప్రాణం అంటేనే ఆత్మ ఈ మూడు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఇంకో మనిషి నిలబడి ఉన్నాడు అతనిలో దేహం ఉన్నది మనస్సు ఉన్నది ప్రాణశక్తి ఉన్నది ఈ స్థితిలో విరోధం ఉండదు ఎందుకంటే దేహానికి విరోధం ఏమిటి దేహం జలం ఏ మనస్సులో ఏదో అభిప్రాయాలు ఉంటాయి మనస్సులో ఏదో చలన ఉంటుంది ఆత్మ ప్రాణశక్తి ఒక్కటే విరోధం లేదు కానీ ఇక్కడ దేహము మనస్సు ప్రాణశక్తితో పాటుగా నేను అనే అభిమానముతో కూడిన ఒక అహంకారం ఒకటి వస్తుంది అజ్ఞానం నుంచి వచ్చింది ఆ అహంకారం ఈ అహంకారానికి అక్కడున్న అహంకారంతో విరోధం అహంకారం లేదా మనిషి అంటే ఎవరని అడిగారు పెర్సన్ అంటే ఎవరు పెర్సన్ ఈక్వల్ టు ఏ బాడీ ప్లస్ ఏ మైండ్ ప్లస్ లైఫ్ ప్లస్ ఇగ్నరెన్స్ అప్పుడు పెర్సన్ అవుతుంది మైనస్ ఇగ్నరెన్స్ దేర్ ఈజ్ నా పెర్సన్ సర్వాత్మభావంలో ఉండే జ్ఞాని ఉంటాడు అంచేత జ్ఞాని ఈజ్ నాట్ ఎ పెర్సప్ ఈ వైదికుడు అంటే వేదము యొక్క సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకున్న జ్ఞాని ఆయన ఆ సర్వానందంటే భిన్నంగా ఎవళ్ళో ఉండరు ఆయన చెప్పిన దాన్ని విరోధంగా చెప్పినవాడు కూడా సరే కానీ ఆ మనస్సు ఉన్నది ఆ మనస్సులో ఆ రకమైన దోషము గలదు ఆత్మరూపంగా భిన్నుడు కాదు మనస్సులో ఏమో దోషాలు ఉంటాయి సో ఈ మనస్సులో లేని దోషం ఆ మనస్సులో ఉంది ఈ మనస్సు సాత్వికంగా ఉంది ఆ మనస్సు రాజసంగా ఉన్నది అని మనస్సులో దోషాన్ని భావన చేస్తాడు తప్ప వ్యక్తి యొందు ద్వేషభావాన్ని పెట్టుకోడు అలాగే రాగం కూడా ఉండదు వీడు మనవాడు అనే రాగం కూడా ఇంకో చోటు ఉండదు రాగద్వేషాలకు అతీతంగా సర్వాత్మ భావంలో ఉంటాడు ఆత్మైకత్వ దర్శన పక్ష మనవాడంటే ఎవడు వీడు మనవాడు అంటే మళ్ళీ ఇంకో గ్రూప్ ఫార్మ్ చేస్తున్నారని మీరు అనుకోవద్దు ఆత్మా ఏక అద్వయ ఆత్మస్వరూపాన్ని దర్శించుటే ఇతని సిద్ధాంతము అటువంటి వాడు ఇతను ఈ ద్వైతవాదులతోటి పరస్పరము యుద్ధము చేయుచున్న ద్వైతవాదులు వాళ్ళు అన్యోన్య విరోధిభి తై వాళ్ళతోటి విరోధం పెట్టుకోడు ఒకసారి ఓ అప్పీల్ తీసుకొచ్చారు ఈ అప్పీలు ఏమిటంటే శృంగేరియే ఈ విజయవాడలో జరిగిన సమాచారం శృంగేరియే దక్షిణాంనాయ పీఠము కామకోటి పీఠమే కాదు అది శంకర పీఠాల్లో దాన్ని లెక్క వేయకూడదు నాలుగే తప్ప ఐదు కాదు దీన్ని ఈ స్టేట్మెంట్ని మేము సమర్థిస్తున్నాము అని ఉంటుంది సంతకం ఒకటి రెండు మూడు నాలుగు అలా ఈ సంతకాల కలెక్షణ సంతకాల సేకరణ ఉద్యమం ఇది ఉద్యమం మా మేము వేదాలు చూసుకునే శాస్త్రాలు చూసుకునే రోజుల్లో నేను చూశాను ఈ ఉద్యమాన్ని నా కళ్ళం చూశాను ఈ కాగితంలో ఫస్ట్ సంతకం ఏదో మహాగ్నిచిద్యజ యాజులు అని ఒక పెద్ద సంతకం ఫస్ట్ సంతకం ఆయన ఎందుకంటే ఆయనే మొదలు పెట్టారు ఆ ఉద్యమాన్ని ఆయన మొదలుపెట్టించారు అక్కడ ఉన్న పెద్ద ఆయన మొదలుపెట్టిస్తే ఈయన మొదలుపెట్టాడు ఆయన ఆశీర్వచనంలోనే వీళ్ళేం మొదలుపెట్టరు సరే ఫస్ట్ సంతకం ఆయన పెట్టారు సెకండ్ సంతకం ఇంకో పెద్ద యాజులు గారు థర్డ్ సంతకం ఓ పెద్ద పండితులు వేదాంత పండితులు ఇంకో ఆయన ఇలా సంతకాలు పెట్టారు ఓ పాతికి సంతకాలు వచ్చాయి పండితులు పెట్టాలి ఊళ్ళో వాళ్ళనే ఉంది పది లక్ష రూపాయలు ఇస్తూ ఉంటే ప్రతివాడో వచ్చి సంతకం పెట్టిపోతారు పండితులు లోకంలో ప్రసిద్ధమైన పండితులు పెట్టారు ఈ అప్పీలు మా నాన్నగారి దగ్గర పట్టుకొచ్చాను ఈయన ఏదో ఒక పుస్తకం చూసుకుంటున్నారు ఎక్కడ విజయవాడలో పుర్ణానందంపేటలో కూర్చొని ఏదో ఒక చూసుకుంటున్నారు ఆ వేద సభ ఏదో అవుతున్న రోజుల్లో ఏదో అద్వైత గ్రంథం చూసుకుంటుంటే ఈ అప్పీల్ తీసుకొచ్చారు అప్పీల్ తీసుకొచ్చి సంతకం పెట్టండి శాస్త్రి గారు ఎందుకంటే ఈయన సంతకానికి ఉంటుంది ఎందుకంటే వేదాంత విద్వాంసులు కదా శాస్త్రి గారు వీళ్ళు సంతకం పెట్టండి ఏమిటో అవి సంతకం పెట్టేస్తారు పెద్ద విషయమే కాదు అవును ఎవరే చెప్పకుండా ఉంటే పెట్టేసి ఎవరు కూడా సరే పెట్టుకో పట్టుకోవాలి నిజంగా ఒక పెళ్ళి ఇచ్చి శాస్త్రి గారు ఇది బలకి సంబంధించిందే మన ఇక్కడ సంభావనలకు సంబంధించింది దీన్ని మనం అభివృద్ధి చేయాలనేదో మేము అనుకుంటున్నాము మీరు సంతకం పెట్టండి అంటే సరే నా ఎక్కడ పెట్టమంటావు అని పెట్టేసి ఆయన దగ్గర సంతకం తీసుకోవడం ఏం కష్టం కాదు మేము ఎన్నో సంతకాలు అలా పట్టేసి అదేం పెద్ద విషయమే కానీ వాళ్ళు ఏం చేశారు ఈ ఈయన చేత తల పంకింపజేసి సంతకం తీసుకోవాలని ఒక తప్పు ప్లాన్ వేశారు ఏమిటో ఏది అని అడిగారు అడిగితే అదేనండి శృంగేరి అవును శృంగేరి సభ ఎప్పుడు రాబోతో తీసుకుని సభ కాదా బాబు కదా అవును దక్షిణాంనాయం కరెక్ట్ దక్షిణాంనాయ ఉంది కాదు కామకోటి కాదని కామకోటి కాదనా అదే అదే అది అవును తప్పు అలాగేమే వద్దు మీరు వెళ్ళిపోవడం సంతకం పెట్టలేదు అది కాదని మనం ఎవరు అది అయిందో కాదో వాళ్ళు చూసుకుంటారు మనం ఏమిటి సెటిల్ చేసేది నో నో సిగ్నేచర్ అప్పుడు కొంతమంది కోపం వచ్చింది ఏమేమో పెట్టట్లేదు సంతకం కోపం వచ్చిందో ఏం చూసుకుంటే చూసుకోండి నేను మాత్రం సంతకం పెట్ట ఇద్దరు కూడా మనకి సమానంగా ఆరాధ్యులు వారి వీరి వేదసభకి వెళ్తాం వీరి శాస్త్ర సభకి వెళ్తాం వారి శాస్త్ర సభకి వెళ్తాం వీరిచ్చిన సత్కారం తెచ్చుకుంటాం వారిచ్చిన సత్కారం తీసుకుంటాం వీరేదైనా ఒక ప్రసంగం చేయమంటే చేస్తాం వారి వారికి దండం పెడతాం ఆశీస్సు తెచ్చుకుంటాం దీంట్లో మనకి ఈ భేదాలు లేవు అని అని నేను ఉన్నాను కాబట్టి వీళ్ళ విరోధాలు ఎవరికి వాళ్ళ దాంట్లో దూరేసి ఓ పక్షంలో దూరి రెండో వాడిని కాదనడానికి ఎవరికి పట్టింది అందరూ మహాత్ములే అందరినీ మనం ఆత్మభావంతో స్వీకరించాలి కాబట్టి అజాతవాదంలో ఉన్నవాడు విరోధాన్ని చేయడు ఇప్పుడు ఇద్దరు పందెం కాస్తున్నారు అక్కడ ఏదో పడుంది అది పాము అని ఒకడు అంటాడు పాము ఏమిట్రా మొహం అది మాలా అని రెండో వాడు ఎంత పందెం వంద రూపాయలు పందే అని వీళ్ళు పంద్యం కాసుకుంటున్నారు అది తాడది అది పాము కాదు మాలా కాదు సరే వీళ్ళిద్దరూ పందెం కాస్తుంటే అక్కడ మూడో ఉన్నాడు వాడు చిరునవ్వు నవ్వారు సో వీళ్ళు అడిగారు ఎవడే మీరు ఎందుకు నవ్వుతున్నారు ఎందుకు ఎందుకు నవ్వుతున్నారు ఎందుకని అడిగారు అంటే ఆయన అన్నారు చూడవా అది పాము కాదు మాలా కాదు అది త్రాడది మీ పందేాలి దేనికోసం పందాం దాంట్లో ఏదైనా ఒకటైనా సత్యం అవ్వాలి కదా మీది సత్యం కాదు వాటిది సత్యం కాదు ఎందుకంటే ఏం పందికేస్తారు కాబట్టి నవ్వడం తప్ప కాబట్టి దీంట్లో ఈ నవ్వేవాడు ఎవళ్ళని వ్యతిరేకిస్తాడు ఎవాళ్ళ పక్షంలో జాయిన్ అవుతాడు ఇంకోళ్ళని వ్యతిరేకించాలంటే ఇంకోహిల పక్షంలో జాయిన్ అవ్వ ఇది ఎవళ్ళ పక్షంలోనూ చేరడం ఎందుకని ఇద్దరు మూర్ఖులేనండి ఎవ ఎవడ పక్షంలో చేరతారు అలా ఇద్దరినీ తింటాడా తింటాడు ఎందుకని వాళ్ళ ఆత్మస్వరూపులే మూర్ఖత్వం మనసులో ఉంటుంది ఆత్మకి మూర్ఖత్వం ఎలాగో కాబట్టి ఓ నవ్వు నవ్వి ఊరుకుంటాడు ఇద్దరిని ఆశీర్వదించి ఇద్దరికి ఎప్పటికైనా భగవంతుడు వివేకాన్ని ప్రసాదించుగాక అని అనుకుని ఎందుకంటే అది మాల కాదని వీడు తెలుసుకోవాలి సర్పం కాదని వాడు తెలుసుకోవాలి ఈ శివ వైష్ణవ విద్వేషాలు ఇలాగే ఉంటాయి మళ్ళీ వాళ్ళతో వాళ్ళని గురించి ఓ పక్షాన్ని చేరి ఇంకోహిని సపోర్ట్ చేసేది లేదు ధూనో అకల్మందహే సో కాబట్టి ఎవరిని దీంట్లో సపోర్ట్ చేసేది నవిరుద్ధ్యతే ఇద్దరు దెబ్బలు అడుకుంటున్నారు సాలగ్రామం గొప్పదా నర్మదా బాణం గొప్పదా సాలగ్రామం అంటే విష్ణువు ఆ గండకీ నది నుంచి వస్తుంది ఆ శిల నర్మదా బాణము అంటే శివుడు నర్మదా నది నుంచి వస్తుంది ఆ శిల ఇది ఇది పూజార్హమా అది పూజార్హమా అని దెబ్బలోడుకుంటున్నారు వీడు శ్లోకం చెప్తాడు సాలగ్రామశిలని విధులి నర్మదా బాణాన్ని ఎవడు పూజిస్తాడో వాడు కోట్ల సంవత్సరాలు నరకంలో పడిపోతాడు అని వీడికి శ్లోకం ఉండదు వాడికి దీన్ని మించిన శ్లోకం ఇలాంటి శ్లోకాలు ఎవరు చెప్తాడో వాడు మరికంత రెట్లు పాకంలో కుంభి పాకంలో కొడతాడని వాడి దగ్గర శ్లోకం ఇద్దరి దగ్గర శ్లోకాలు ఉన్నాయి మీరు శివాగమ శ్లో నేను ఈ శ్లోకాలన్నీ కలెక్ట్ చేయడం పనిగా పెట్టుకోలేదు చూసేసి వదిలిపెట్టేసి పనిగా పెట్టుకుంటే మీకు చూపించి ఉండేవాడిని రిఫరెన్స్తో సహా ఉన్నాయి శ్లోకాలు ఊర్ధ్వపుండ్రం పెట్టుకుంటే నరకానికి పోయి కుంభీపాకంలో పడి కుళ్ళిపోతాడు వాడు అడ్డగొట్టు పెట్టుకుంటే వాళ్ళు కింకరులు కూడా వాడిని ముట్టుకోవడానికి ఒక్కోరు యమకింకరులు కూడా ఈ అడ్డగొట్టు వాడిని మేము పట్టుకోవడం మేము అపవిత్రంలో అయిపోతామని భయపడతారు అని ఇంకో శ్లోకం శ్రీశైలంలో ఈ శ్లోకాలు దొరుకుతాయి తిరుపతిలో ఆ శ్లోకాలు దొరుకుతాయి మీరు చూసుకోండి వాళ్ళకంటే ఈ జనం నయం వీళ్ళు శ్రీశైలం వెళ్ళి దండం పెట్టేస్తారు అటు తిరుపతి వెళ్ళి దండం పెట్టేస్తే అయ్యప్ప అయ్యప్ప భక్తులున్నాయ పాపం అందరినీ సమానంగా చూసుకుంటారు కాబట్టి వీళ్ళంతా కూడా బాధే కాబట్టి సాలగ్రామ ఈశ్వరుడు సాలగ్రామశిలలోనూ ఉన్నాడు నర్మదా బాణంలోనూ ఉన్నాడు ఐడోలాట్రీ అంటే ఇలా ఉంటుంది ఐడోలాట్రీలో ఉన్నవాడు అలాగే ఉంటాడు వాస్తవానికి ఈశ్వరుడు రెండింట్లోనూ ఉన్నారు ఇక వీ ఇది కాక సిద్ధాంతులు ఉన్నారు వీళ్ళు అంటే డాక్టర్ని దెబ్బలాడుకునేవాళ్ళు సా సాంఖ్యులు నైయాయికులు ఉన్నారనుకోండి సాంఖ్యులు అంటారు ప్రకృతి సత్యము అంటారు ప్రధానం నైయాయికులు పరమాణువులు సత్యము అంటారు ప్రకృతి అదే ప్రధానము అది సత్యం కాదు పరమాణువులు సత్యం కాదు ప్రకృతి ఎందు పరమాణువుల ఎందు సమానంగా ఉన్న ఈశ్వరుడే సత్యం అది మనకి తెలుస్తూ ఉంటుంది మనం వీడిని సపోర్ట్ చేస్తామా వాడిని సపోర్ట్ చేస్తామా ఎవరిని సపోర్ట్ చేయాలి ఓ నవ్వి నవ్వు ఊరు కూడా ఉంటాయి యథాస్వహస్తాది మీరు మీ చేతులతో యుద్ధం చేస్తారా మీ చేతుల మీద యుద్ధం ప్రకటిస్తారా ఈ ఎడమ చెయ్యి చెడ్డది ఈ కుడి చేయి మంచిది కాబట్టి ఈ కుడి చేతితో ఎడమ చేతిని కొట్టేసేయండి అని అంటారా అంట అలాగే కాళ్ళతో యుద్ధం చేస్తారా మీ కాళ్ళతోటి కుడికాలు మంచిది ఎడమకాలు చెడ్డది కాబట్టి కొట్టేసేయండి కుడికాలు ముందు పెట్టు అంటారు కాబట్టి ఎందుకని కుడికాయలు మంచిది ఎడమకాలు మంచిది కాదు కాబట్టి కుడికాయలతో ఎడమకాలు కొట్టేసే కొట్టుకుంటేరు నాలుక ఆది శబ్దం చెప్పారు శంకరులు నాలుక పళ్ళ కింద పుట్టుకుంటుంది పడితే నాలుక మంట పుడుతుంటారు కాబట్టి రాయిపుచ్చుకుని ఆ పన్ను పగలకొటే నాలుక మీద యుద్ధం చేసింది అంట చేస్తారా అలాగే చేయరు అందరూ ఆత్మస్వరూపులే వాళ్ళ పక్షంలో చేరి ఒకళ్ళని రాగము ఒకళ్ళని దగ్గరికి తీయడం ఇంకొకళ్ళని దూరం పెట్టడం తప్పు ఇద్దరినీ సమాన దూరం పెట్టి వాళ్ళకి ఎప్పుడైనా భగవంతుడు ఆ వివేకాన్ని ప్రసాదిస్తాడు అని అని మనం ఆశిద్దాం అది భగవంతుడు నిర్ణయిస్తాడు ఇద్దరూ ఆత్మస్వరూపులే ఇద్దరినీ సమాన దూరంలో అట్టి పెట్టేయడం వాళ్ళకి మనం చేసే సేవేతనం ఉంటే చేయొచ్చు దాంతో తప్పేం కానీ వాళ్ళ యుద్ధంలో మనం ప్రవేశించాల్సిన అవసరం లేదు అజాతవాది ప్రకృతి నుంచి జగత్తు పుట్టిందని సపోర్ట్ చేస్తాడా పరమాణువుని జగత్తు పుట్టిందని సపోర్ట్ చేస్తాడా అజాతి అసలు జగత్తు పుట్టమే లేదనేవాడు ఎవరైనా సపోర్ట్ చేస్తాడు ఏం రాగద్వేషాది దోషానాస్పదత్వాదు आत्मकत्वबुद्धि सम्य दर्शन इतने अभिप्रयटे रागद्वेश कामक्रोधम दोषम सुतरा मु दरिदाप ले गुक आत्मकत्वबुद्धि अंत अद्वैत आत्मे सत्यमू अरम सत्यम जगत् मिथ्या ईश्वर आत्मा అందరూ ఆత్మస్వరూపులే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడి యొక్క విషన్ వాడి బుద్ధి ఆ జ్ఞానము ఆత్మైకత్వ బుద్ధి అంటే జ్ఞానం అనర్థం ఆత్మైకత్వ జ్ఞానము మాత్రమే సమ్యక్ దర్శనము మనము మన జీవితాన్ని రిలీజియస్ లైఫ్ అనుండి ఏ లైఫ్ అనుండి ఈ ఈ ప్రిన్సిపుల్స్ మీద మనం నిర్మాణం చేసుకోవాలి తప్ప ఏదో ఒక పక్షంలో చేరి ఆ బ్యాడ్జి పెట్టేసుకుని ఆ గ్రూపు తోటి ఐడెంటిఫై అయిపోయి ఆ గ్రూప్ కరెక్ట్ మిగతా గ్రూపులన్నీ తప్పు ఈ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉంటుంది మనిషి ప్రతి మనిషి ఒక గ్రూప్లో ఐడెంటిఫై అయ్యే ప్రయత్నం చేస్తారు అలాగే ఈ ఈ మత అధిపతులు కూడా మతాధిపతులు అనండి మఠాధిపతులు అనండి వాట్ నేమ్ యూ గివ్ టు ఇట్ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మనుషుల్ని బ్రాండ్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి డ్రెస్ కోడ్ పెడతారు ఈ డ్రస్ కోడ్ పెడితే అంటే ఏమిటి ఆ డ్రెస్ను వేసుకో ఎందుకు వేసుకోవడం అంటే డ్రెస్ వేసేసుకుంటే ఆ బిలాంగింగ్ వీ బిలాంగ్ టు దిస్ గ్రూప్ అనే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ వాడుకుంటుంది వీడు మనవాడే ఇంకా చేయిజారిపోడు మన ఫ్లాక్లో విడుపడి ఉంటాడు అనే ఒక నమ్మకం ఈ గురువు గారికి ఉంటుంది అలాగే ఒక లక్ష్యం చేస్తూ ఉంటాడు ఎక్కడైనా ఎవళ్ళైనా ఒక అలాగా గిరిగీసి ఒక కంచె పెట్టి మనందరం ఈ కంచె లోపల ఉండాలి అని అన్నాడంటే బస్ కథ వాడప్పుడే చిన్న కల్ట్ ఒకటి ప్రారంభిస్తున్నాడని అర్థం అలా కల్ట్ రమణ భగవాన్ కల్ట్ ఎప్పుడూ ప్రారంభించలేదు కానీ ఆయన తర్వాత రమణ భగవాన్ ఒక కల్ట్ ఫిగర్గా చెప్పి చేసే ప్రయత్నం కొంతమంది చేశారు అయితే దైవాద్వా అది ఎంతవరకు సక్సెస్ అయిందో నేను నాకు తెలియదు కానీ ఆ ప్రయత్నం అయితే మటుకు జరిగింది శ్రీరామకృష్ణుల వారిని ఆయన కల్ట్గా ఎప్పుడూ లేరు సర్వాత్మభావంలో ఉండేవారు వివేకానంద కూడా అలాగే ఆయన్ని ఆరాధించాడు కానీ వాళ్ళిద్దరూ సీన్ నుంచి తప్పుకోగానే అదొక కల్ట్గా శ్రీరామకృష్ణ కల్ట్ అన్నట్టుగా నిర్మాణం చేసేందుకు ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం కూడా సఫలం కాలేదు అంచేతనే ఎప్పటికైనా మనం రమణ కేంద్రానికో రమణాశ్రమానికో రామకృష్ణ అంశానికి మనం వెళ్ళగలుగుతాం ఎందుకని ఆ కల్టిష్ టెండెన్సీస్ మనకి కనపడవుతుంది కల్టన్ తోటికి మీరు వెళ్ళి చూడండి ఎప్పుడారా తెలుస్తుంది మీకు వీడు శృంగేరీ వాడు అని ముద్రపడ్డవాడు కామకోటికి వెళ్తే ఏమవుతుంది అంటే అసలు వెంటనే మనకి దృష్టాంతంగా కనపడుతూ ఉంటుంది ఈ మధ్య కూడా ఓ పుస్తకం ఒకటి తీశారు ఈ మధ్య కామకోటి మఠం మఠమే కాదు అన్నట్టుగా ఒక పుస్తకం ఈ కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయన మా శంకరాచార్యుల్లో ఆయన లెక్క లేదు కాబట్టి ఆయన అరెస్ట్తో మాకు సంబంధం లేదని చెప్పాడు ఒక ఆయన అది పాయింట్ కాకూడదు పాయింట్ ఎలా ఉండాలంటే ఆయన అరెస్ట్ చేయడం తప్పు గవర్నమెంట్ తప్పు చేసింది చెప్పు లేకపోతే ఏమన్నా అది లీగల్ మ్యాటర్స్ మాకు తెలియదు అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారని చెప్పు దాంట్లో కూడా ఒక రకంగా ఇది యాక్సెప్ట్ దట్టాల్సిన ఆయన మా శంకరాచార్యులు వాళ్ళలో లేడు కాబట్టి అరెస్ట్ చేసినా పర్లేదు ఏం చేసిన అది తప్పు కదా అది దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఎ కల్టిషన్ టెండెన్సీ సో రాజకీయం చెప్పాను అనుకోకండి ఇక్కడ ఉండే సందర్భాన్ని బట్టి వీళ్ళ మాటలు ఆధునిక దృష్టాంతాలతో చెప్పారు కపిలా కానాలా అంటే మీకు అది పాయింట్ సరిగ్గా వచ్చాను రాకపోయాను అని ఈ దృష్టాంతాలు తర్వాత శ్లోకం అద్వైతం పరమార్థోహిం తద్భేద ఉచ్యతే ఉభయథ్యద్వైతము పరమాత్ము పరమసత్యము అద్వైతము ఉన్న సత్యము ఒక్కటి ఇది సిద్ధాంతం ఇది హైయెస్ట్ సైన్స్ అండ్ ఆల్సో హైయెస్ట్ ఫిలాసఫీ అద్వైతం పరమాత్ మరైతే ద్వైతం మాట ఏమిటి ద్వైతం అనేది ఒకటి ఉంది కదండి లోకంలోనూ ద్వైతం ఉంది కదా అంటే అది వికారము తద్భేద్యే ఇప్పుడు బంగారము నెక్లెస్ ఈ రెండింటిలో మనిషి బుద్ధికి ముందు ఏది ఉంది మనిషి బుద్ధి తర్వాత ఏదొచ్చింది మీరు చెప్పగలుగుతారు మనిషి బుద్ధికి ముందేముంది బంగారం ఉంది మనిషి బుద్ధిని జోడిస్తే వచ్చినది ఏమిటి నెక్లెస్ కాబట్టి బంగారం సత్యం ఈ నెక్లెస్ అన్నది మనిషి బుద్ధి పరికల్పితమైన ఒకనొక వికారము ఆ బంగారం వికారమే బంగారం ఉంటుంది దాంట్లో బంగారాన్ని విడిచిపెట్టి ఏ వికారమో ఉండదు కానీ ఇది వికారం అలాగే అద్వైతం పరమార్థం ఆత్మ ఒక్కటే సత్యం కానీ మీరు ద్వైతం పెట్టారనుకోండి ద్వైతం అంటే ఏమైనా పెడతారు నేను జీవుణ్ణి వాడు దేవుడు అని పెడతాడు అనే కథ మీరు పెట్టి ద్వైతం జగత్తు భిన్నంగా ఉంది ద్వైతం అంటే అనేకత్వం ఏకదా ద్వైతం సరే ఇప్పుడు ఈ భేదంలో ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ ఆత్మ నుంచే వచ్చాడు ఆ దేవుడు వాడు ఆత్మ నుంచే వచ్చాడు కాబట్టి ఒకే ఆత్మ జీవుడుగా దేవుడుగా ప్రకటమై ఉన్నది అంటే ఏమైంది ఆత్మ ఎందు వచ్చిన ఒక వికారము జీవుడయ్యాడు మరో వికారం దేవుడయ్యాడు ఆ వికారముల లెవెల్లో మీరు ద్వైతం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మీ తట్టాలు మీరు పడచ్చే అభ్యంతరం లేదు కానీ పరమార్థంలో మాత్రం అద్వైతమే సత్యము అని ఆయన ద్వైతాన్ని దాని చోటు ఏమిటో చూపించారు అంతే దాన్ని నిరాకరించలేదు దాని చోటు దాని స్థానం ఇది అది ఒక వికారము కాబట్టి నువ్వు వికారంలో ఉండాలనుకుంటే వికారంలో ఉండవు పరమార్థంలోకి రావాలనుకుంటే మాత్రం అద్వైతమే సత్యము తాం ఉభయథాద్వైతం తేనాయన్న విరుద్ధ్యతే శుద్ధము ఇప్పుడు ఒకడు అన్నాడు జాగ్రత్తవస్థ మాత్రమే సత్యము అన్నాడు ఇది వెస్ట్రన్ ఫిలాసఫర్ వెస్ట్రన్ ఫిలాసఫీ స్టార్టింగ్ ఫ్రమ్ అరిస్టోటిల్ అందరూ కూడా జాగ్రదవస్థని అక్కడ అనుభవానికి వచ్చే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ని బేసిస్గా చేసుకుని వాళ్ళు ఏమో ఫిలాసఫీని డెవలప్ చేశారు స్వామి రామతీర్థం అన్నారు వెళ్ళతో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డేటా ఉంది ఇంకో ఫిఫ్టీ డేటా మీ ఫిలాసఫీలో లేకుండా పోయిందన్నారు వాళ్ళు స్వప్నావస్థను అసలు అనలైజ్ చేయలేదు సుశుప్తి అసలేదు జాగ్రత్త అవస్థయే అని వాళ్ళు చెప్పారు స్వప్నావస్థని స్వప్నావస్థను ఇచ్చేదాని గురించి మనం చెప్పేది ఏం లేదని దుర్పెట్టేశారు కనబడుతోంది కదా కనబడుతున్నది మిథ్యని నువ్వు నిర్ణయం చేసేవు కదా ఈ కనబడేదాన్ని మిథ్యన్నమే మరి జాగ్రత్త మాట ఏమిటని ప్రశ్న వేసుకోవాలక్కర్లేదా అదేం వేసుకోకుండా అసలు దాని గురించి మాట్లాడకపోవడం దాంతో అది లేనట్టుగా భ్రమ కలుగుతుంది మరి లేకుండా పోతుందా ఉంది కదా అలాగే ఈ నిద్రావస్థ దాని గురించి ఏం మాట్లాడకపోవడం ఇక ఈ బౌద్ధులు ఉన్నారు శూన్యవాదాలు వీళ్ళు ఏమన్నారంటే నిద్రావస్థయే సత్యమవు జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ మిథ్యా ఇది సత్యం కాదు గాడ్ బ్లస్ యూ జాగ్రత్త అవస్థ సత్యం కాదు అన్నాడు బాగానే ఉంది కానీ నిద్రావస్థ సత్యం అంటాడు నిద్రావస్థలో ఏమీ లేదు కదరా అంటే అదిగో అదే సత్యం శూన్యమే సత్యం అంటారు సో వాస్తవంలో కొంతమంది ఉంటారు వాళ్ళకి స్వప్నమే సత్యం అంటారు వాళ్ళు అలా స్వప్న ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటారు అదే సత్యం అంటారు వాడికి స్వప్నమే సత్యం కానీ మన సిద్ధాంతంలోకి వాళ్ళు అక్కర్లేదు మీరు కేవలం జాగ్రత్త నిద్ర రెండు పరస్పర విరుద్ధములు కదా జాగ్రత్త సత్యం అని నిద్రే సత్యం అని ఇంకొకడు అంటాడు కానీ సత్యము జాగ్రత్త కాదు నిద్ర కాదు సత్యము తురీయము ఆత్మ చైతన్యం సత్యం మరి జాగ్రత్త ఏమిటి ఆ తురీయము యొక్క ఒక వికారమే జాగ్రత్త ఒక వికారం నాలుగు విక మూడు వికారాలు పాసిబుల్ ఆ తురీయానికి అని చెప్తానే దాన్ని తురియము అన్నారు తురియం అంటే ఫోర్త్ దానికి మూడు వికారాలు పాసిబుల్ ఈ మూడు వికారములలోనూ వ్యాపించి ఉన్నది తురీయము ఆత్మ అది పరమార్థం అదే అద్వైతం అది ఈ మూడింట్లోనూ వ్యాపించి ఉంటుంది ఈ మూడు కూడా సత్యం కాదు కాబట్టి అద్వైతము పరమార్థము ఆ అద్వైతము యొక్క వికారములైన మూడు అవస్థలు కూడా కల్పిత అవస్థలే అని అవస్థాత్రయ వివేకాన్ని గుర్తు చేసుకోవచ్చు కూడాను కాబట్టి ఆ విధంగా ద్వైతం తద్భేద ఉచ్యతే దీన్ని మనం అనలైజ్ చేద్దాము ఆహా ద్వైతపక్షై అద్వైతపక్ష విషయద్వారే విరోధే అధిగమ్యమానే కథం అవిరోధమాచోక్తి రశంక అది అంటే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నది ఏమిటంటే ఏమంటే ద్వైతానికి అద్వైతం విరోధం కాదన్నారు ఏమిటి మీరు ద్వైతానికి అద్వైతం విరోధం అవుతుంది కదా విరోధం కాదని ఎలా చెప్పగలరు పైన పైన విరోధన విరుద్ధ్యతే అన్నారు కదా అని శంక చేసుకుని అబ్బేబే ద్వైతము ఒక ద్వైతానికి ఇంకో ద్వైతమే విరోధం అవుతుంది తప్ప జాగ్రత్తకి విరోధం పరస్పర విరుద్ధంగా ఉంటాయి తప్ప ఇవన్నీ దేని యొక్క వికారములో ఆ మూలతత్వంలో విరోధము లేదు అని చెప్పడం కోసం ఈ శ్లోకాన్ని ఆరంభం చేశారు అని టీకాకారుడు అంటాడు ఓకే భాష్యకారులు ఏమంటారు అనుకుంటాం కేనహేతునా తైర్న విరుద్ధ్యతేచ్యతే ఇప్పుడో పూర్వశ్లోకంలో తైరయం నవిరుధ్యతే ఈ ద్వైతవాదములతో పరమార్థము విరోధించదు దానికి విరోధం లేదు అని చెప్పారు కదా ఆ విరోధం లేకపోవడానికి హేతువేమిటి అని ప్రశ్న ఎందుకంటే అద్వైతానికి ద్వైతంతో విరోధం లేకపోవడం విరోధం ఉండాలి అని ఒక శంక కలగడం సహజం అందుగురించి ఆ శంకరే తీసుకు పరిగణనలోకి తీసుకుని శంకర నివారించటం కోసం ఈ శ్లోకం చెప్తున్నారు అనే అవతారిక సో అద్వైతం పరమార్థోహిద్వైతం తద్భేద ఉచ్యతే ఇది మనం రేపు క్లాసులో దీని ముందుకు చూసుకెళ్దాం ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణశ్చర్య పూర్ణమే వాశిష్యే శాంతి హరి ఓం శ్రీ హరి ఓంపణ